సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ దేవా దేవ కృపాసత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే స్థుతులు సూత్రమైన గొప్ప దేవ నిన్నీ నిరంతరం ఏకరీత దేవుడు మహాగణుడు మహోన్నతుడవు సర్వాధికారిన దేవ యేసు ప్రభా వేసయ్య నా దేవ నా ప్రభా ఈ దినవంత ప్రవన్న తండ్రి మీరే మాకు సాయకులు నడిపించిన నీకు వందాలేసయ్య మీ కృపలు మాకు భద్రపరుచుకున్నారు నీకు వందాలేసయ్య ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు నాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వన్నాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావము మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునుగాల ఉదయ కాల సమయం నేను మీకు సన్నికొచ్చిన దేవా మీరే మాతో మాట్లాడాను ప్రభావ మా జీవితాలు సరిజేయం ప్రభావ మీకు నూతనమైన అభిషేకం దేయండి మా తన ఏ ప్రభావ పాటల ధర వాక్యం మీరు మైంపొందని రానబెట్టి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వా ఈ మీటింగ్ అంతట్లో ప్రవ మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మతో నింపి నా దేవ వాక్యం మాట్లాడాను ప్రవ మీరే నడిపించండి ప్రవ్వా మీకు స్వరం వినాలా దాని ప్రకారం మేము జీవించాలా ప్రభావ మా జీతాలు అవలంబించుకోవాలూర్వకంగా ప్రకటించాలా అలాంటి సేవా జీతం అందరు నడిపించి మీటింగ్ అంతట్లో మీరే మమ్మల్ని నడిపించమని మీ ఆత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ రిస నీ జలు పై జల్లు కురిసిన నీ ఆత్మ జల్లు కురిసినే జల్లు జల్లు మనీ దిగి వచ్చిన నాయ సయ జల్లు జల్లు మనీ దిగి వచ్చిన నాయ సయా జల్లు జీవితం జల్లు నడసిన నా దీన జీవితం ధన్యమో ధరలో ధన్యమోసీ ధరలో జలు పై జల్లు కురిసనే నీ ఆత్మ జల్లు కురిసనే జలుపై జల్లు కురిసనే ఆత్మజల్లు కురిసే ఎండిపోయినా బీడులు అన్నీ జీవజలముతో నిండిపోవాలి ఎండిపోయినా బీడులు అన్నీ జీవజలముతో నిండిపోవాలి ఎండిన మోడులు చిగురు తొడిగినే ఎండిన మోడులు చిగురు తొడిగి నీ చిగురెత్తి మొగ్గ తొడిగి ఫలించాలయ్యా శ్రేష్ట ఫలం నివ్వ నీవు మారిపోవాలి చిగురెత్తి మొగ్గ తొడిగి ఫలించాలయ్యా శ్రేష్ట ఫలం మారిపోవాలి కురవాలి ఆత్మవర్షము తడవాలి నా హృదయము కువాలి ఆత్మ వర్షము తడవాలి నా హృదయము వరదలు వలే పడవలు ద్రొక్కాలి పూజీవం వరదలు వలే పడవలు ద్రొక్కాలి జల్లుపై జల్లు కురిసనే నీ ఆత్మ జల్లు కురిసనే జలుపై జల్లు కురిస నే నీ ఆత్మ జల్లు కురిస నే పడిపోయినా బలిపీఠము తిరిగి కట్టెదా నాయసయా పడిపోయినా బలిపీఠము తిరిగి కట్టెదా ఏ సయ్యా హృదయము నీ కై ఎదురు చూచనే నా హృదయము నీ కై ఎదురు చూచనే అగ్నిలా దిగి వచ్చి దహించాలయ్యా శరీర కార్యములు కాలిపోవాలి అగ్నిలా దిగి వచ్చి దహించాలయ్యా కాలిపోవాలి భిషేకము మండాలి నా హృదయము గురవాలి అభిషేకము మండాలి నా హృదయము నేను మండుచు మండించాలయ్యా నేను మండుచు మండించాలయ్యా జల్లుపై జల్లు కురిసనే మీ ఆత్మజల్లు కురిసనే జలుపై జల్లు కురిసనే మీ ఆత్మజల్లు కురిసనే జల్లు జమణి దిగివచ్చినేసయ్యా జల్లు జల్లు మనీ దిగివచ్చినేసయ జల్లులోన తడనా దీన జీవితం జల్లులోన తడిన నా దీన జీవితం ధన్యమోసీ ధరలో ధన్యమో ఏసయా ఈ ధరలో జలుపై జల్లు కురుసనే నీ ఆత్మ జల్లు కురిసనే జలుపై జల్లు కురిసనే జల్లు సరే అన్న చూసుకున్నా ద్విత్యోపదేశండము ఎయిత్ చాప్టర్ థర్డ్ వర్స్ ద్త్యోపదేశండము ఎనిమిది మూడో వచనము ప్రాధం చేసుకున్నా వాస్తవం నుండి పరిశుద్ర కేందేవాడి మీరు ఈ విధంగా మాట్లాడుతున్న ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా మా యొక్క సొంత తల వేసి ప్రభా నీ యొక్క జ్ఞానం చేతి మాకు నడిపించండి ప్రభా దేవా నీ యొక్క నోటి మాటలు ప్రభా నా యొక్క నోట్లు పెట్టండి ప్రభా ఏసు మరి నీకు లెక్కలేని వందనాలు ప్రభా దేవా మరి మా ఆత్మ కి మీరు బలపవచ్చండి దేవాయించభ మరి నీ కోసం ప్రభావితలకుశుద్ధాత్మ ద్వారా ప్రభావం అని నజర్ అయ్యి వరకు వచ్చినాండ ఆహారం వలనే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవేగా నేని నీ పితరులే గాని ఎన్నడూ నెరగని మనతో నిన్ను పోషించను చాలన్నా మరి ఆహారము వలనే కాని ఏవోవ సెలవు ప్రతి మాట మరి మనకు దేవుడి ఇచ్చిన ప్రతి మాట వలననే మనం బ్రతుకుతాము ఎందుకంటే మనం తినే ఆహారము కంటే ఈ జీవ ఆహారమే మనకు దారి చూపిస్తుంది కాబట్టి ఈ జీవ ఆహారమే దేవుడి నుంచి మనకు వస్తుంది ఆహారము వలనే కానీ ఏహోవ సెలవు ప్రతి మాట ప్రతి మాట వలన బ్రతుకుదురు నీకు తెలియజేయటకు ఆయన నిను అనిచి నీకు ఆకలి కలగజేయను మరి ఎందుకంటే ఆయన ప్రతి మాట దేవుడు ఇచ్చిన ప్రతి మాట వల్లనే నలు బ్రతుకుతారు కదా అయితే దేవుడు ఇచ్చిన ప్రతి మాట అంటే రోజు దేవుడు మన మనకి కురిపిస్తూనే ఉంటాడు రోజు మనం వాక్యం చదివినప్పుడల్లా ఆయన మనకు సరైన వేలు నడిపిస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ ఆయన నేను అణి నీకు ఆకలి కలగజేయను మరి ఆయనే మరి ఇక్కడ దేవుడే నికు అణిచివే అంటే అనిచి ఆయన ఎందుకు నీకు అణిచివేస్తున్నాడు అంటే మనము ఎప్పుడు దేవుని వాక్యం చదివితే మాత్రము ఆయన ప్రతి మాట వలన మనము బ్రతుకుతాము కానీ ఇక్కడ అణిచివేయడము మరి దేవుడు ముళ్ళు పెడతాడు ఒక మనిషికి అది ముళ్ళు పెట్టినప్పుడై ఆ మనిషి దేవుని దగ్గరికి వస్తారు దేవుడు అన్ని విధాలుగా ఇచ్చేసినాక ఆయన్ని ఆత్మీయంగా అన్ని ఇచ్చేసి మరి ప్రకృతి విధంగా అన్ని ఇచ్చేసి మంచి హ్యాపీ లైఫ్ గా జీవిస్తూ ఉంటే వాళ్ళకు ఒక సమయంలో దేవుని వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి ఈ ఒక అణిచివేయడము ఏ విధంగా అయితే అంటే దేవుడు వాళ్ళకి ఒక ముళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి దేవుని వైపు పోతారు మన నార్మల్గా ప్రకృతి విధంగా చూసుకుంటే మాత్రము మనకి ఆకలి ఉంటది దీని మనం ఆకలి అయితే మనం త్రీ టైమ్స్ తింటూనే ఉంటాం పోతూనే ఉంటాం వస్తూనే ఉంటాము అప్పుడు మనకి ఇట్లా అణిచివేసే ఎవరు కూడా లేరు కానీ ఇక్కడ ఆయనే నిన్ను అణిచివేసి అణిచి మీకు ఆకలి కలిగి చేసి మరి ఆయనే ఈ యొక్క ఒక ముల్లు మనకు పెట్టినప్పుడే ఆయన వైపు మనం వస్తాము ఎందుకంటే ఆయనే కూడా అనుకుంటారు కదా వీళ్ళు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు లోకం అంతా ఏ విధంగా ఉందంటే తినడము త్రాగడము ఇష్టం జీవించడం ఒక బబ్బులోని దేశం ఆ విధంగా జీవిస్తా ఉన్నారు గల్లిలో ఉంది దేశం అంతట కాబట్టి జీవిస్తున్నారు కానీ దేవుడు అలాంటి వారికి ఎవరైతే దేవుణ్ణి ఆ దేవునికి కొంచెం దూరంగా బ్రతికిన వారికి దేవుడు ఒక ముల్లు పెడతాడు అనమాట ఆ ముళ్ళు పెట్టినప్పుడు అప్పుడు దేవుని యొక్క వాక్యం వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది అంత వరకు వాళ్ళు లోకరీతిగానే ఉంటారు కానీ దేవుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే అనిచ్చి అక్కడ ఆ అనిచ్చి వేయడం ఒక మనిషి దేవుని వైపు తిరుగుతున్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఇంకా దేవుడు వాళ్ళతో లీడ్ చేస్తుంటాడు మళ్ళీ దేవుడు గైడ్ చేస్తుంటారు స్టెప్ బై స్టెప్ వర్డ్ ఆఫ్ గోడ్ల మళ్ళా ఆయన వేలు నడిపిస్తుంటాడు ప్రొటెక్ట్ చేస్తుంటాడు మరి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంటారు స్పిరిచువల్ గా కూడా వాళ్ళ గ్రో గ్రోత్ అవుతుంటారు ఆ విధంగా దేవుడు ఎన్నో విధాలుగా వాళ్ళతో మాట్లాడుతుంది అయితే ఈ వాక్యం విషయంలో నేను దేవుని అడిగిన దేవ మరి ఆహారం అంటే ప్రతి మాట వాళ్ళని నరుడు బ్రతుకుదురు అని కదా ప్రభా మరి మేము ఏ విధంగా బ్రతుకుతాం ప్రభా మరి మాకు తెలియాలి ప్రభా అని నేను దేవుని అడిగినప్పుడు ఆ ఏస మరి యోహాను ఆరు ఇరవై ఆయన మాట్లాడుతున్నాడు అనమాట ఆ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలగజేయుటం అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని నీకిచ్చును అని ఈ వాక్యం జత నాతో మాట్లాడినప్పుడు నేను షాక్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు బైబుల్ చదివినా ఏది చేస్తా మధ్యలో వరకే చదివి ఆపేస్తాను మధ్యలో వరకు చదివి ఆపేస్తుంటా కానీ నేను దేవుని అడిగిన దేవా నేను వాక్యం ధ్యానించా రేపు నేను వాక్యం చెప్పబోయేది మరి నువ్వు నాకు వాగ్దానం చేసిన దేవుడో ప్రభా మరి నువ్వు నాకు మన్నా కురిపిస్తాను అన్నో కదా ప్రభా మరి ఈ రోజు కురిపించు మన అని నేను దేవుడిని అడిగినప్పుడు ఆయన ఈ వాక్యం అంతకుముందు కూడా నేను ధ్యానించినాను కాని ఆ టైంలో దేవుడు వేరేగా మాట్లాడి ఈ టైంలో ఇంకో వేరేగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన జీవం అనేది ఇందులో ఉంది చూడండి ఒక్క వాక్యం చదువుతూ చదువుతూ ఉంటే మనకు ఎన్నో దారి కనిపిస్తా ఉంటది ఏ అంటే చాలా రకాలుగా అర్థమవుతా ఉంటది ఈ యొక్క వాక్యాలు మరి దేవుడు అంత మంచి జీవ ఆహారమే ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు యోహన్ సిక్స్త్ చాప్టర్ ట్వంటీ సెవెన్ మరి ఆయన ఏమంటున్నాడు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుగా అంటున్నాడు మరి నిత్య జీవం కలగజేయడానికే కదా మరి నిత్య జీవం మనకు కావాలా మన ఆత్మ నిత్య జీవము మరి మనం మన ఊపిరి ఉన్నంత వరకు ఆయనకు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చి మరి ఆయన రాకడ పర్యంతం వరకు మన ఆత్మ ఆయన నుంచే వచ్చింది మన ప్రాణం ఆయన నుంచే వచ్చింది కాబట్టి మనము బ్రతుకున్నంత వరకు ఒకవేళ ఆయనే రాకముందుకు మన జీవితం క్లోజ్ అయితే మన ఊపిరి ఆయన వరకే వెళ్ళాలా ఆయన నుంచే వచ్చింది ఊపిరి మన ఊపిరి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలా కాని వేరే దారిలోకి పోవద్దు ఆయన పనులొక రాజ్యం మనకి ఇచ్చినాను ఆ పనులొక రాజ్యంలో మనం ఉండాలా మన ఆత్మలో మన ఏసా నివసించాలా మరి ఎప్పుడైతే మన ఆత్మలో ఏస నివసించాలి అంటే ఈ జీవమైన ఆహారము మనకి కావాలా నిత్య జీవం కలిగజేసే ఆహారము మనకు కావాలా మరి ఇక్కడ చూడండి ప్రతి మాట వల్లలే నరులు బ్రతుకుదురు కదా మళ్ళీ ప్రతి మాట దేవుడి ఇచ్చిన ప్రతి మాట ఈ వాక్యము ఆదికారం నుంచి ప్రకటన వరకు దేవుడి ఇచ్చిన ప్రతి ఒక్క మాట ఎంత అయితే వాళ్ళు హృదయంలో పెట్టుకుంటారో ఆ వెలుగు వాళ్ళలో ఉంటదో అదే వాళ్లకు నిత్య జీవం చూపిస్తుంది అలలియా మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా వ్యూహాలు సిక్స్త్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ వచ్చిన అది మాట్లా థర్టీ వన్ లో కూడా ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు భుజంతో పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహి అనుగ్రహించను అని రాయబడినట్లు మన పితరుడు అరణ్యంలో మన్నా భుజించదు ఆయన అంటే ఆయనతో ఇక్కడ మరి దేవుడు మన పితరులకి ఎక్కడంటే మన్న కురిపించ సమయంలో మోసే ఆ యొక్క అరణ్యంలో వాళ్ళని నడిపించినప్పుడు చేసినప్పుడు మన పితరులకు కూడా దేవుడు మన్న కురిపించినప్పుడు ఆ మన్న వాళ్ళు తిని మంచిగా తృప్తి పొంది మంచి అంటే ఆ కాలంలో శరీరకరంగా వాళ్ళు తినొచ్చు శరీరకరంగా వాళ్ళు దేవుడు వైపు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ సమయం మన సమయంలో వచ్చేసరికి అది ఆత్మీయంగా మారింది కాబట్టి మరి ఇక్కడ నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడను మన తోని పోషించును సిస్టర్ ఎనిమిదిలో మూడు కదా ఇందాక చదివిన వాక్యమే ఆహారం వలనవా సెలవిచ్చిన పత్తి మాట వలన నరులు బ్రతుకుతురు అని నీకు తెలియజేయటకును ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు నరగని మన్నాతో నిన్ను పోషించను మరి మనము ఎప్పుడు ఎరగలేని ఒక ఆయన మనల్ని పోషిస్తున్నాడు ఆ కాలంలో మన పితరులు తిన్నారు కదా ఆ టైంలో దేవుడు ఇచ్చిన ప్రతి మాట వాళ్ళు నడుచుకున్నారు ఆయన ఏ మాట చేస్తే ఆ మాట విధంగానే వాళ్ళు నడుచుకున్నారు అట్లా మన పితరులు దేవుని అంటే నోవా కూడా చూడండి దేవుడు వచ్చి తనకి చెప్పినాడు నేను ఈ జల ప్రళయం వల్ల ఈ జనాలను నేను నాశనం చేస్తున్నాను నోవాను ఓడగట్టు అని ఆయన దేవుని మాటకి లోబడినడు లోబడి దబాదా ఆయన అంటే తొందరగానే పడవ కట్టినడు ఏర్కే ఆయన టైం లోపల ఏర్కే సెట్ చేసుకున్నాడు దేవుడు వచ్చే సమయంలో దేవుడు చెప్పిన మాట ఆ నోవా విన్నాడు మళ్ళా అబ్రహాం కూడా విన్నాడు మళ్ళా ఆ మనము చూసుకుంటాము ధాన్యాలు మన అపోస్తలు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళంతా దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా విన్నారు అంటే దేవుడు ఇచ్చిన మన్న వాళ్ళు రోజు బుజిస్తూనే ఉన్నారు మళ్ళీ ఏషియాకు కూడా దేవుడు ప్రవచనాలు మాట్లాడమంటాడు మళ్ళీ ఏషియా కూడా మాట్లాడ అంటే వీళ్ళందరూ ఎట్లా దేవుని యొక్క వాక్యం చేతని ముందుకు వచ్చినారు దేవుని యొక్క వాక్యం చేతని ఇంకా దేని వల్ల కాదు మరి ఆయన మనకి ఆ యొక్క మన్న తోటి మనకు పోషిస్తా ఉంటద దేవుడు రోజు ఇప్పుడు ఇక్కడ రందన్న మార్క్స్ యోహాను లోక్స్ చాప్టర్ ఇరవై ఏడు నుంచి చదవాలి సెవెంత్ నుంచి ఒకసారి ఓకే సార్ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను ఓకే మరి ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎప్పుడైతే అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడి దేవుని యొక్క అంటే మనిషి కుమారుడు దాని ఇందుకే తండ్రినైన దేవుడు మీకు ముద్ర దేవుతున్నాడు అని చెప్పాను మరి ఇప్పుడు ఈ సమయంలో మనకు కావాల్సింది దేవుని యొక్క ముద్ర మరి యేశప్రభు యొక్క ముద్రలో మనం ఉండాలా ఆయన రాకడలో ఉండాలా చేయాలా ఆయన ముద్రలో మనం ఉండాల్సిందే ఆయన ముద్రలు మనము లేకపోతే మనకు లేనిపోని కష్టాలు వస్తుంటాయి ఈ చివరి దినంలో ఈ డైసస్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి దినదినాలు అన్ని చాలా ఘోరంగా తయారవుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో దేవుడు మనకి ఆదరించే దేవుడు కాబట్టి ఆయన వాక్యం చేత మనం నడుచుకున్నప్పుడు ఈయన ఒక నిత్య జీవము మనకు కలగాలి అని ఆయన ముద్రలో మనం ఉండాల్సిందే అన్న ఇరవై ఎనిమిది చదవండి హలో ట్వంటీ ఎయిట్ వారు వారు మేము క్రియలు మేము దేవుని క్రియలు జరిగించటకు ఏమి చేయవాలని ఆయన అడగగా ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం దేవుని క్రియ అని వారితో చెప్పాను వారు అట్లు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించటకు నీవు ఏ సూచక్రియ చేయిచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను బుజించి ఆయనతో చెప్పి చదవాలి సార్ కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి పరలోకము నుండి వచ్చు ఆహా నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుతున్నాడు చూడండి ఇక్కడ మోస నుంచి రాలేదు ఆహారము ఈ ఆహారం వచ్చిందే తన తండ్రి నుంచి మళ్ళీ మన తండ్రి తండ్రి ఏసు కదా కాబట్టి ఏసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసకే మీకు ఇయ్యలేదా అని అంటున్నాడు ఆడ క్వశ్చన్ మీకు ఇయ్యలేదా అని నా తండ్రి పరలోకం నుండి వచ్చి జీవమైన ఆహారము మీకు అనుగ్రహించుకున్నాడు మరి ఇది మోసకి కూడా ఏసు వచ్చింది మళ్ళీ ఏసు వచ్చింది మరి ఇక్కడ మనం కూడా మనుషుల ద్వారా మనం పొందుకోవద్దు మనం ఎట్లా అంటే మనకి చెప్పే వాళ్ళు మన దైవ మనకు చెప్తూ ఉంటారు కానీ అక్కడ మనం చూసుకోవాలి ఏది కరెక్ట్ వే మరి వాళ్ళు సరి ఆహారం మనకు బుజిస్తున్నారా లేదా మరి తరతరాల నుంచి మన పితరులు తిన్న ఆహారమే ఇప్పటి వస్తుంది అంటే మనం చెప్పే మన దైవ మరి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అబద్దమైన బోధవాళ్ళు ఉన్నారు మరి మనం అక్కడ తెలుసుకోవాలా ఇక్కడ దేవుడు ఆల్మోస్ట్ పర్లోక రాజ్యం నుంచి అంటే తన తండ్రి అనుగ్రహించినడు తన తండ్రి అనుగ్రహించిన ఆహారమే మనం పూజించాలా కానీ ఇక్కడ లోకంలో ఎస్తున్నాడు అంటే జీవించడము వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పడము వాళ్ళకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చెప్పడము ఇట్లా లోకంలో ఎంతో అబద్ధమైన బోధ ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలా మరి ఇక్కడ కూడా అంతే మరి దేవుడు పర్లో ఒక రాజ్యం నుంచే మనకు ఇచ్చిన ఆహారం మనం పూజించాలా రోజు మనం దిన దినము అడిగినప్పుడు ఆయనే రోజు ఒక వాక్యం చేత మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఒక విధంగా అయినా మనకుతో మాట్లాడుతూనే ఉంటాడు మరి నా తండ్రి పరలోకం నుండి వచ్చే జీవమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాను పరలోకం నుండి దిగి వచ్చే పరలో లోకమునకు జీవము నిచ్చిచు ఆహారము ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మళ్ళీ ఇక్కడ ఎట్ల చదవర్ థర్టీ ఫోర్త్ సార్ కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనే అందుకు అందుకు ఏసు వారి నేను ఆహారము నేనే వచ్చి వాడు ఏమాత్రు ఆకలిడు నా ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎల్లప్పుడు దప్పికొనడు మీరు నన్ను చూసి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తినియా మళ్ళీ ఇక్కడ చూడండి మన జీవ ఆహారము మళ్ళీ నా యొద్ధకు వచ్చే ప్రతి అంటే ఎవరైనా ఏస్ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ఆహారం అంటా ఎప్పటికీ ఆకలి కొనరంట ఎప్పటికీ వాళ్ళ ఆకలి కానీ వాళ్ళు జీవితం దేవుని వైపు అంటే మనకి ఆకలి అన్నది ఉండదు దప్పి అన్నది ఉండదు ఏది ఉండదు ఎందుకంటే యేసు ప్రభుతో పాటే ఉన్నారు వీళ్ళంతా మనం ఇప్పుడు అందరం కూర్చొని కూడా కూడి ప్రార్థిస్తున్నాము వాక్యం దానించుకుంటున్నాము అంటే ఇప్పుడు మన మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు మన మధ్యలో ఏసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆహారం అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు మరి దేవుడు మన పట్ల ఉంటే దేవుడు మన దగ్గరనే ఉంటే మనకి ఆకలి ఆయన ఏమంటున్నాడు ఆకలి కొన్నవాడు నాయకు విశ్వసించు వాడు మరి ఎప్పటికీ కూడా మనం దేవుని వైపు ఉంటే మనకి ఎలాంటి హాని జరగదు ఇంకా ఎలాంటి దప్పి అనేది మనకు కలగదు అనమాట ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకోవాలి ఆయన రాకడం కోసము మనము వేచి చూస్తున్నాము మళ్ళీ ఆయన రాకడ కోసం మనం ఇంకా కనుకొని జీవిస్తే మరి ఆయనే నిత్య జీవం అనేది మనకు అనుగ్రహింపబడి ఉంటుంది మరి ఇది దేవుడు ఎంత మంచిగా చెప్తుండడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అని ఈ యోహాన్స్ వార్త ఫుటించడా ఉంటది మరి ఆయనే మరి నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం మన ఆయనే మార్గం వెతకాలా ఆయనే సత్యం ఉండాలి అంటే ఏ నిజమైన దేవుడు ఆయననే ఇక్కడ ఆయన దగ్గర ఉంటే మనకు జీవ ఆహారం ఎప్పటికీ ఉంటేనే ఉంటది ఇంకా ఎండ్ అనేది ఉండదు ది ఎండ్ అనేది ఉండదు ఏజ్ ప్రభులో ఉంటే మనము ఎప్పటికీ ఆనంద పడుతూనే ఉంటాము ఎందుకంటే దేవుడు ఆ వాక్యం కూడా చెప్పిడు ఫిలి రిజాయిస్ దా ఆల్వేస్ అగైన్ ఐ విల్ సే రిజాయిస్ మరి ఏసు ప్రభు ఉంటే మనము ఎప్పటికీ సంతోషిస్తాము ఆనందిస్తుంటాము ఆయన వల్లనే మనకు అన్ని మేలు ఉంటాయి అట్లని దేవుని పైన విశ్వాసం పెట్టుకుని ఉండాలా ఎప్పుడు ఆయన మీద మనం విశ్వాసం పెట్టుకొని ఉంటే మన లైఫ్ ఇంకా ముందుకు దేవుడు దీవించి ఇంకా బ్లేజ్ చేసే అన్ని కాత్మల సందకి నడిపిస్తారు దేవుడి సరే ఒక్కొక్కరిగా వన్ బై వన్ ప్రార్థన చేస్తాం సిద్ధ గొప్ప దివాళ్ళు ప్రభా ఎసుక్రీస్తున్నాం బట్టి ప్రభా వాకి చేత మీరు మాతో మాట్లాడిన ప్రభా మీకు ఎంతో వేయదు అందనాలు ప్రభా ఏసీవం కలిగే చేస్తే ప్రభావ మేము ఆ యొక్క అక్షయమైన ఆహారం గురించే కష్టపడాలి ప్రభా అలాంటి పశుదాత్మశక్తి నడిపిస్తూ మాకు దయచేయండి ప్రభా మార్నింగ్ మార్నింగ్ వేసే ప్రభావ మీ యొక్క జీవాహారం తినడం ఎంతో తృప్తి ఉంది ప్రభా మీరు ఆకరొచ్చేంత ధన్యత మీరు మాకు ఇవ్వండి ప్రభా ఏసేయా మీకు వందనాలు ప్రభా ఇతరులకు మేము ప్రకటించాలా ప్రభా వాళ్ళని కూడా సిద్ధపరచాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా మీరు అక్కడ వేసే అతి త్వరలో ఉంది ప్రభా మీకు వందనాలు ప్రతి ఒక్క మీకు పరిశుద్ధమైన రక్తం చేత కడగండి ప్రభా పరిశుద్ధపరచండి ప్రభా పరిశుద్ధంగా జీవించాలా ప్రభా మీ నామం కొరకాయ రాజా జీవితాన్ని సమర్పించుకుని ప్రభా వేసేవా మీకు ఎంత వేలాది వందనాలు మీ నామాన్ని గనపరుస్తూనే ఉండాలా మహిమపరుస్తూనే ఉండాలా అలాంటి బిడ్డలుగా అలాంటి అభిషేకం ఏసుక్రీస్తు నామంలో మాకు దయచేయండి ప్రభా యసుక్రీస్తు నామంలో ఏదడిగినా మీరు ఇస్తారు ప్రభావం అడుగుతున్నాం రాజా సాయపడండి మీరే తోడుగా నిడగా ఉండండి ప్రభా ఏసా మరి తడా మీకు వందనాలు ప్రభా జీవంగ దేవా మీకు వందనాలు ప్రభా ఏసా మరి వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రాధాన్యత కృపలో మీ యొక్క కనికరంలో వాళ్ళందరినీ ప్రభా కాచి కాపాడండి స్వచ్ఛత కలగజేయండి ప్రభా స్వస్థపచ్చి ఏ హోవా మీరే అని వాళ్ళు కూడా తెలుసుకోవాలా ప్రభా వాళ్ళ గుడి మీరు ఇప్పండి ప్రభా మోకరించి ప్రార్థించి పచ్చ తప్ప పడి ప్రభా ఏసా ఆ యొక్క పొంది ప్రభా మీ నామంని స్మరించాలా దేవా కాపాడండి ప్రభా కనికరం జీవించండి ప్రభావిస్త మహిమనుడ అలే సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి జీవ దేవా జీవాధిపతి మీకు వందనాలి ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావిస్తా ఎటువంటి తెగుల్లో ప్రభా మళ్ళీ శ్రమలు పొందకుండా ప్రభా మీ యొక్క కృపలో కనికరంలో ప్రతి ఒక్కరిని కాయండి ప్రభా కృపజీవించండి ప్రభా ఏసీ తప్పించుకునే జ్ఞానం ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి పొందుకోవాలా సహాయపడండి ప్రభా ఏసయ్య పరిశుద్ధరా మీకు వందనాలు ప్రభా స్వార్థపూరితమైన సేవ ఎవరు కూడా చేయడానికి వీలేదు ప్రభా జీవితాన్ని సమర్పించుకొని ప్రభా సేవ చేసే సేవకులను మీరు లేవనిట్టండి ప్రభా ఏసీ వందనాలు ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా సహాయం దేండి ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా నిమిత్తం ప్రాధాన్యస్తో ప్రభా మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మీకు లెక్కలేనని వందనాలు ప్రభా మీ యొక్క బంగారు పాదలకి లెక్కలేనని వందనాలు ప్రభా మీరు చేసే గొప్ప దేవుడు ప్రభా అవును ప్రభా ఈసా మీకు వందనాలు ప్రభా తిరిగి ఇంకా లేవనే తండ్రి ప్రభా సేవలో వాడుకోండి సాక్షిగుత నిలబెట్టుకోండి ప్రభా మీ సాక్ష్యాన్ని ప్రభా ఆయన తిరిగి లేచి ప్రభా మీ సాక్ష్యాన్ని ప్రకటించేలాగునా మీ యొక్క కృపల్లో రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా ఏసా సర్వశక్తి మంత్రాల సర్వాధికారి మీకు వందనాలు ప్రభా జాన్స్ ప్రభావం జరిపించండి ప్రభా తల్ల నుండి అరిసాల వరకు ముక్క అయితే పాపం నుంచి విడుదల పొంది ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ ప్రభా జిందగీని గడిపేలాగిన సహాయాన్ని నిర్దహించండి ప్రభా హృపం అయ్యడం మీకు వందనాలు ప్రభ తోడుగా నీడగా మీ నామం కిమని వేసుక్రీస్తు మహిమోన్నత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి వందనాలు ప్రభావం తండ్రి ఎడ్లేమిలో కరువులో ప్రతి వ్యాధిలోనూ తల్లి ప్రభావైనా సహాయం చేస్తూ వచ్చినందుకు మీకు గత సంవత్సరం అంత తల్లి ప్రభుత్వ ఆర్థిక సమస్యలు తండ్రి ప్రభా కరువులు ఇబ్బందులు వీటన్నిటిలో గుండా మాకు సమాధానం ఇచ్చి మమ్మల్ని నడిపించున్నారు ప్రభా అదే విధంగా తండ్రి రాబోయే శ్రమలు కష్టాలు శోధనలు వీటకుండా మేము ప్రయాణించవలసి ఉన్నది ప్రభా మీ వాక్యమే మాకు ఆధారం తండ్రి భయపడక గిడు చెందక తెలియక మీ వైపు చూస్తూ ఈ పరిగెందులో పరిగెత్తటకు ఆయన విశ్వాసముతో పరిగెత్తటకు సహాయం ఇచ్చే తండ్రి ఈ అల్పకాల సుఖభోగములను విడిచిపెట్టి తండ్రి ప్రభా మీరు కలిగజేసిన మహిమను పొందుకున్నటకు అనుభవించవలసిన శ్రమలను అనుభవించే వ్యక్తులుగా మేము ఉండటకు చేయండి బలపరచండి స్వచ్ఛ సువార్తను చేపట్టి ఉన్నది ఉన్నట్టుగా నిజముగా మేము బ్రతుకుటకు సాయం చేయండి ప్రభా వేషధ్వారా తండ్రి ఈ పైభక్తి తండ్రి ఈ నటన జీవితం మాలో నుంచి సంపూర్ణంగా తొలగించాడు ప్రభాక ఆ క్షయతను మాత్రమే మేము కనిపెట్టాలి ఆ విధంగా మాత్రమే మేము జీవించాలి తండ్రి ఆయన దానికోసరే మేము పాటు ఈ క్షయమైన వాటిని లోకాశ శరీరాశిక విచారము జీవపు దంబము వీటిని సంపూర్ణంగా విడిచిపెట్టి తండ్రి ప్రభానాయన పాద సన్నిధిలో తండ్రి అయ్యా మీ యొక్క పరలోక పఠనములో మేము నివసించే బిడ్డలుగా తండ్రి ఉండుటకు తండ్రి సిద్ధపరచుకునే వారంలో ఉండటకు సాయం మాకు శక్తి సరిపోవడం లేదు ప్రభా మాకు శక్తిని దాచి బలహీనలు బలపరచం ప్రభా మాతో ఏమి కాదు ప్రభా కేవలం మీరు మాత్రం ఉంటేనే మాకు అన్ని సమస్తం సాధ్యం ప్రభా సెయ్యండి బలపరచండి ప్రభా రాకడైనా మేమందరం కలుసుకోవాలి ప్రభావ రాకడ ముందు మా పూకడైనా జరిగిన అప్పుడు కూడా మేము తండ్రి ఎంతో ధైర్యంగా తండ్రి ప్రభా ఈ యొక్క ప్రమోషన్ పండుకునే వారంలో మేము ఉంటాము సాయం చేయండి బలపరచం తండ్రి ఉండండి ప్రభావ రాబోతున్న భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి ఈ ప్రపంచం మీదకి రాబోతుండగా తండ్రి భయముతో వండుకుతో ఈ రక్షణను కొనసాగించుకొని భయము భక్తిలో తండ్రి ప్రభా ఉండలో ఉండి ఆయన మేము వెలుగుతూ అనేకుల్ని వెలిగించి బిడ్డలుగా వండుక మాకు సానించండి నేర్పించండి తండ్రి ప్రతిదిన నూతన దినముగా మా జీవితాల్లో ఆయన మాకు ప్రసాదించండి బలపరచండి ప్రభా అదే మరిగా న్ని బట్టి ప్రారంస్తుంటు ఆ బిడ్డ కిడ్నీలను బ్రెయిన్ తల్లిప్రభా నరములను మాంసమును తల్లి ప్రభా కంటి చూపున నాయనమ్మ తల్లి ప్రభా సరాలం చేయండి ప్రభా నార్మల్ దయచేయండి ప్రభా ఒక సాక్షిగా నిలబెట్టుకోండి కుటుంబానికి సమాధానం దయచేయండి ఆర్థికంగా బలపరచండి ప్రభు అదే మరిగా ఇప్పుడు మల్కొమ్మి స్వచ్ఛపరుచి సంపూర్ణంగా తల్లి ప్రభా బిడ్డని నడిచి పరిగేసి గొప్ప సాక్షిగా నిలబెట్టమని ఏర్కొని కుటుంబంలో సమాధానం దయచేసి మళ్ళీ స్వస్థపడి అనేక అనారోగ్యంతో బాధపడుతుండ్రు ఎవరిని ముట్టుమని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేసుకుంటారు ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాను ప్రభు ఆయన అనుకునే రీతిగా తండ్రి ప్రతిరోజు పదిహేను వేల మంది చనిపోతున్నారు ముఖ్యంగా అమెరికాను తండ్రి దర్శించండి ప్రభు క్షమించండి ప్రభుత్వ అక్కడకు ఏమైతే ఉందో అవి జరగవలసి ఉన్నది ప్రభావ ఆయన అందులో నీ బిడ్డల్ని మీరు కాపాడవలసి ఉన్నది మీ చేతులు కప్పదెప్పుకుంటున్నాం సాయం చేయండి కరోనా బాధితులకు ఇమ్యూనిటీ పవర్ ని రెసిస్టెన్సీ పవర్ ని స్వస్థతను రక్షణను అనుగ్రహించండి ప్రభాప్రీ వాళ్ళని వికలాంగులను దీనిలో దరిద్రులను ఎన్ని వారిని ఆయన అనాథలుగా విడవబడిన వారిని ఒంటరిగా ఉన్నవారిని తెరదీయండి ప్రభావ సంపూర్ణ మీ యొక్క సిత్తమ్మ వారి జీవితంలో జరిగించి వారికి రచనను డైచండి ప్రభావ బలపరచండి ప్రభాయన వంద నాలుగు స్తోలి స్తోత్రాలు ప్రభావ అదే మరిగా ఉన్న ప్రతి సభ్యుడిని మీ చేతుల కదా ప్రతి ఒక్కరు వెళ్ళగల ప్రభా ప్రతి ఒక్కరు ని చిత్తాన్ని జరిగి ప్రతి ఒక్కరి ఆయన మంట మండుతూ ఉండాలి ప్రభా ఆయన ఏదో టీంలో ఉన్నప్పుడు మాత్రమే దాకా అయిపోయిన మరుక్షణం నుంచి కూడా వెలుగుతూ మండుతూ ఉండాలి ప్రభా అటు స్థితిని అనుగ్రహించండి ప్రసవేదం దాచేయండి భారము దాచేయండి బలపరచండి కాళ్ళల్లో బలమును దయచేయండి నోటిలో వాక్యమునుంచండి తరీ సువార్త చెప్పుకు ధైర్యమును దయచేయండి బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే నేను జరుగుతాక సాయం చేయండి ప్రతి ఒక్క బిల్లును బలపరచం వేరుకుంటూ సహోదరుల ఐక్యత కలిగి ఉన్న ఏంటో లేదు ప్రభు సాయం చేయండి బలపరచండి నేనా నాకు తెచ్చిన అవకాశాన్ని బతిమిక వందే తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తాను మా రక్షకుడు మా ప్రభు మీ శ్రీ కుమారుడు అయిన ఏపరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము సార్ చేయండి సార్ చేయండి పరిశుభ్ర ప్రేమ దేవాడుకునండి దేవ నీకు లెక్కలేని బంధనలు ప్రభా కృతజ్ఞత స్థుతులు రజా దేవా ప్రభావ దీక్ష ప్రభా లెక్కలేని బంధనాలు ప్రభా దేవాభా యొక్క ప్రతి ఒక్క మాట వలన ప్రభా మేం ప్రతి కాల ప్రభ దేవాభాన్ని ఆధారపడి జీవించేలాగా ప్రభా మమ్మల్ని ఇంకా ఇంకా మా ఆత్మకు ప్రభ నీకే స్తోత్రం నీకే ఉందన ప్రభా దేవా ప్రభా యొక్క రాకడ చాలా త్వరలో ఉంది ప్రభా ఏసుప్రభా మరి నీ యొక్క ముద్రల ప్రభా మేముండాల ప్రభా యేసుప్రభా మమ్మల్ని ఫీల్ ప్రభా నీకేం వందనాలు ప్రభా పరిశుద్రమైన సర్వాధికారులు నీకు వందనాలు దేవాసు ప్రభ ఈ లోకమంత కూడా ప్రభా చాలా గలిగలి ఉంది ప్రభా కాని యేసు ప్రభా ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు ప్రభా యేసుప్రభా వారితో మాట్లాడండి ప్రభా యసు ప్రభావ వారికి మీ దర్శించండి కళల చేత వారితో మాట్లాడండి ప్రభా ేసీకు వందనాల ప్రభా దేవాసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మారుమర్చి పొందాల ప్రభా మూసుపు చాపు నుంచి విడుదల దయచండి ప్రభా అబద్ధాల నుంచి విడుదల దయచింది ప్రభా ఏసు దయ్యాల బోధ నుంచి విడుదల దయచండి ప్రభా ఏసు ప్రభావ ప్రతి ఒక్క దుడ్డ చేతను మాట ప్రభా ప్రతి ఒక్క సంఘం ప్రభా క్రిస్తే పునాది కట్టబడాలి ప్రభా ఇంకా ఏ పునాది మీద కాదు ప్రభా ఏసు ప్రభావ మన అపోసిన పౌలు చెప్పిన ప్రతి ఒక్క వాక్యాల ఎన్నో బలమైన వాక్యాలు చెప్పిన ప్రభా ఆ విధంగా ప్రభావ వాళ్ళు గ్రహించాలి ప్రభా తన చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రభావం గ్రహించే ప్రకారం నడుచుకునే బిడ్డలుగా తయారు చేయాలి ప్రభావ దేవా ప్రభావం ముఖ్యంగా ప్రభావ ఆ కాలంలో ప్రభా పితరులు ప్రభావ మరి ఆ కాలం నుంచి ఇక్కడ ఇక్కడ వరకు కూడా నడిపించుకుంటూ వచ్చిన ప్రభా నీకు వంద ప్రభావ దేవా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావ చేత నడుచుకోవాలా దేవాయసు ప్రభావ పెద్ద ప్రవక్తలతో చిన్న ప్రవక్తలు పౌస్సులతో అందరితోనూ మాట్లాడారు దేవుడు ప్రభా ఏసు మరి ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడుచిన ప్రభావి ఏజు ప్రభ దిన దిన ప్రభా యొక్క వాక్యం చేత ప్రభావం బాధపరుస్తున్న వందలైనా దేవా ఏసు ప్రభా ఎంతో మంది ఉన్నారు బ్రహ్మ ఇంకా అన్నిలు ఉన్నారు ప్రభా వారి చేత కూడా మీరు మాట్లాడారు ప్రభావం సువాత వాళ్ళకి ఏ విధంగా ప్రకటించాలని ప్రభావ మాకు నేర్పించని ప్రభావనికి వందరాలు ప్రభావ అలాంటి వారితో ప్రభావ మేము ఏ విధంగా అయితే మాకు నేర్పించని ప్రభావ నీకే స్తోత్రం అయినా పరిశుభ్ర చాలు అధికారో అదే విధంగా ప్రభా హాస్పిటల్లో ప్రభావ ఎంతో మంది ప్రభా అనేక రోగులతో బాధపడుతున్నారు ప్రభా ఏసు వారికి మీ తాకండి ప్రభా నీ యొక్క హస్తంతో ప్రభా యేసుకృతి స్వస్థపరుచుని ప్రభా నీకేం వందనాలి ప్రభా లేసు ప్రతి ఒక్క బిడవడు ప్రభా రేపెంట్ కావాల ప్రభా మీ సన్నిధికి రావాల ప్రభా ఏసు ప్రభావ వాళ్ళని క్షమించి ప్రభా కనికరించే ప్రభా మళ్లీ ప్రభా ఇలాంటి బిడ్డల ప్రభా మీరు దీవించి ఆశీర్వాదం చేత నింపి ప్రభా మరి యొక్క సేవలకి అభిషేకం చేత నింపడి ప్రభా నీకు వందనాలి ప్రభా దేవాయత్సు ప్రభా ఎంతో మంది ప్రభా మరి అనాదిగా ఉన్నారు ప్రభా మరి అలాంటి వారి విషయంలో కూడా ప్రభావ మీరు మాట్లాడారు ప్రభా అనాది పిల్లలు కూడా ప్రభా నీ యొక్క లెక్క కింద భద్రపరచుకోండి దేవాయప్రభ వాళ్ళు కూడా ప్రభా నీ యొక్క సత్యం వినాల ప్రభా నిన్నే పట్టుకున్న వాళ్ళ ప్రభా ఆ బిడల చే గోపకారం జరిగించండి వాళ్ళ లైఫ్ వాళ్ళ భవిష్యత్తులను దీపించని ప్రభా యానికు లెక్కలేని వండి ప్రభా కృతజ్ఞతలు స్తోతాకులని రజ్జ దేవాభ మరి మా దేశం మీదకి ఇలాంటివి కూడా రావ రావద్దు ప్రభావా ఏ ప్రభావ నువ్వే కాపాడే ప్రభావ మా దేశానికి ప్రభావ అక్కడ బోర్డర్స్ తినప్పుడు వా అక్కడ ఉన్న ప్రతి ఒక్క దుస్తులైన ప్రభా ఏసుమంలో సమాధానం కలగచ్చిన ప్రభావ ఏసుకొచ్చినామంలో ఆజ్ఞాపించిన ప్రభావ ఏచు ప్రభావ అక్కడ దుష్ట శక్తిని ప్రభావంలో గర్తించండి ఏ చూకృష్ణ నామంలో అగ్గ ప్రభా ఏచు ప్రభావ్ గొప్ప కార్యం చెడిగించండి అక్కడ ప్రభా నీ యొక్క సుమార్త అందేబడాలి ప్రభా మా దేశంలో ప్రభావ నీ యొక్క వెలుగు చేత నింపబడాలి ప్రభావ మా దేశం అంతా మారుమర్చి పొందాలి ప్రభావ రక్షింపబడాలి అనేకలకు నీ సువార్త ప్రకటించే వారి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా సువార్త ప్రభా మీరు వారిని పంపించిన ప్రభా పేరెప్పించిన ప్రభా నీ దేవాయక్స్ ప్రభావం నీ మేము వెనకాడొద్దు ప్రభా ఎంత దూరమైన ప్రభా మేము వెళ్ళాలి ప్రభా దేవాయ ఒక మైలు రామ్మంటే ప్రభావ మేము రెండు మైలు ముందుకు వెళ్ళేలాగా మాకు ఆ విధంగా నడిపించబ నీ యొక్క శక్తి చెత్త మమ్మల్ని నడిపించిన దిన ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మచేత మేము నింపబడ ప్రభా ఇంకా ఆత్మచిత మమ్మల్ని నింపడు ప్రభావ ఇంకా అభిషేకం మమ్మల్ని ఇంకా వాళ్ళు ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా ఎంతో బలమైన ఆహారం ప్రభా మాకు అనుగ్రహించమని మేము అడుగుతున్న ప్రభా రోజు మన కను మాకు అనుగ్రహించిన ప్రభా నీకు వందన ప్రభా ఏసు ప్రభా ఇంత మంచి మాకెళ్తూ ప్రభా మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచు ప్రభా నీ యొక్క బేలు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు లెక్కలేని వందన ప్రభావ ఏసు ప్రభా ప్రతి దానిపడు ప్రభా మేము నీ కొరకే మేము జీవించాల ప్రభా మాకు చావైన మేలే ప్రభా ఏసు ప్రభా ఏదైనా కాని ప్రభా నీలోనే మేము అదే నీలోనే మేము జీవించాల ప్రభా ఏసుప్రభ మరి మీద మాకు శక్తిని బలం అనుగుర మేము నమ్మించిన ప్రభా యేసుప్రభా మరి మా ద్వారా ప్రభా అపరచాల ప్రభా మా ద్వారా ప్రభ మరి మీరు అద్భుతాలు అత్యకారం జరిగించారు ప్రభా యేసుప్రభ రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్న ప్రభా యేసుప్రభ ఎన్నో రోగాలతో ఉన్నారు ప్రభా యసుప్రభ అలాంటి వారి మీద ప్రభా మీరు మాకు అధికారం ఇచ్చారు ప్రభా నీకు వందన ప్రభా కాని ఏసుప్రభ ఆ అధికారం వచ్చిందంటే ప్రభా అది కేవలం నేను ఇచ్చే ప్రభా అది నీకు మహిమ పరచడానికే కానీ మా కోసం కాదు ప్రభా యసుప్రభ మాలో ఉన్న గర్వము ఈశాపాగా ఏవి ఉన్నాయని ప్రభా ఈ క్షణమే ప్రభా ఏసు ప్రభా అవి కొట్టి వేసిన ప్రభా యేసు ప్రభా మమ్మల్ని బలపరిచిన ప్రభా మేము తగ్గించుకొని జీవించే బిడ్డలుగా తయారు కావాల ప్రభా యసుప్రభ మరి ఆ కాలంలో కూడా ప్రభా ఎంతో మంది ప్రవక్తలు మరి ఎంతో మంది తగ్గించుకొని జీవించారు ప్రభా అలాంటి తగ్గింటి జీవితం మాకు మేము అడుగుతున్నాం ప్రభా ఏశాని పెళ్ళిక లేని బంధనాలు ప్రభా కృతజ్ఞత ఆస్పత్రులు ృపా కని క్రి తండ్రి నీకు వన్నానేస్తాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నాయన మమ్మల్ని సజీలకు నిండిపెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి నైనా మీకు వినికిళ్ళు ప్రభా మీ దాకు చోటు మా కొండ మా కోట మాకు దాగుకొని చోటు మీరే ప్రభావ మీకు రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభా అయినా మీకు అంత పురోలు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ఆయన నీకు వందాలేసయ్య భయంకర ఉగ్రత దినంలో కూడా ప్రభావ మీరే మమ్మల్ని కాచి కాపాడన ప్రభావ నీకు వందాలేసయ్యా గొప్ప దేవానికి కృతజ్ఞతలు ప్రభావ మమ్మల్ని ఎంతగా ప్రేమించిన దేవానికి వందాలేసయ్య నా తండ్రి వయసు ప్రభావ నా తండ్రి ఎంత భయంకరమైన కాలంలో అయినా మీరే మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభావ నీకు వందాలి ప్రభావ మమ్మల్ని కాపాడినారు మా కుటుంబాలు కాపాడిన మా సేవ జీవితంలో అందరు మీరు కాపాడి ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించినారు ప్రభావ నీకు వందాలి తాన్ని నీకే స్థుతులు స్తోత్రం నైనా మీకు ముద్రలోకి మమ్మల్ని తీసుకొచ్చానైనా పర్షదాత్మ చేతి మమ్మల్ని ముద్రించుకునేందుక నీకు వందాలేసయ్య గొప్ప దైవానికి వందాలి ప్రభావ ఉదే కాల స్థానంలో ప్రభావ మీకు సన్నికొచ్చిన మాట్లాడిన ప్రభావ నీకు వందాలేసయ్య ఈ లోకమంతా ప్రభావ క్షేమ కోసం కష్టపడుతుంది ప్రభావ కానీ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ అక్షయమైన ఆహారం కోసమే కష్టపడమన్నారు అది నేను మీకు ఇస్తా అన్నారు ప్రతి దినే అది మేము పొందుకోవాలి తాజా అమ్మని మేము మరోసారి మీరు మాతో మాట్లాడిన ప్రభావనికి వందలేసయ్యా గొప్ప దేవానికి స్తోత్రం అనేకలు ప్రభావికి మన్నాను రుచి చూడని స్థితిలో ఉన్నారు ఓ ప్రభా తండ్రి ఇస్తు ప్రాణాలు ఇస్తల ప్రజలు సవిచారం ఎంతకాలం తినాలని వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు ప్రభా కానీ మాకు మటుకు ప్రభావ దిన తాజా మనను అనుగ్రహించినారు మీ వాక్యంలోని సత్యను గ్రహించిన స్థితిలో ఈ రోజు వరకు మనుషులు ప్రభావ వాళ్ళకి యకస్మైపోయింది ప్రభావ మీ వాక్యం అంటే ప్రభావ మీ వాక్యాన్ని చోటిస్తలేరు ప్రభావ మీ వాక్యానికి ప్రభావ ఆలకిస్తలేరు ప్రభావ అంత భయంకరంగా జీవిస్తున్నారు క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది దాని వల్ల ప్రభావ వాళ్ళు అంతకంతకు ప్రభావ ఆత్మలో దిగజారిపోయి ప్రభావ వల్ల తన ఉగ్రత పాలవుతున్నారు ప్రభా మిమ్మల్ని చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభావ కనిగిరించండి ఆయన కృపజీపించండి ప్రభా ఆ బిడ్డల కూడా మీకు మన్నాను అనుగరించండి ప్రతి దేని తాజా మన్న పొందుకోవాలా ప్రభా మీరే జీవాహారం ప్రభావ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు నీకు జీవం ప్రభా తి ఆయన ప్రతి ఒక్కరు పొందుకొని ప్రభా జీవించేలా సహాయపడండి నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన మీ వాక్యం చేత దేవుడు ప్రభా మనుషులు రొట్టె వల్ల మాత్రం జీవించాడు దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు మరోసారి మీరు మాతో మాట్లాడే నీకు వందాలి సయ్య ఈ లోకం అంతా అందుకే ప్రభావ మీరు ఆ శిష్యులతో గుంపుతో మీరు మాట్లాడారు ప్రభావ ఆయన ఈ ప్రభుత్వం వెతుకున్నారు ప్రభావ ఈ ఏదో వెతుకుంది ఏదో సంపాదించుకుందాం ఏదో చేసుకుని వెళ్తున్నారు కానీ మీరు అన్నారు ప్రభావ మీరు రొట్టెల కోసం నన్ను వెతున్నారా ఈ మీకు మీకు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభావ అతను మేము అక్షయమైన ఆహారం కోసం వెతకాల ఆహారం కోసం కష్టపడాల మేము పొందుకోవాలా ప్రభా అనేక దాన్ని ప్రకటించాలా ఎందుకంటే మత ఇసు ఇరవై నాలుగు అద్దెలు మీరు మాకు జ్ఞాపకం చేస్తారు ప్రభావ దేవుని గృహ నిరోకులాగా తయారు చేస్తున్నారు మీకు గృహ నిరోకు లాగా తయారు చేస్తున్నారు ఓ ప్రభావ అతన్ని మీకు సంఘంలో ఉన్న ఆ తగిన వేళ ఆహారం పెట్టుకు బుద్ధి గల దాసులు ఎవరు నమ్మకం గల దాసులు ఎవరు మీరు అన్నారు ప్రభా నమ్మకమైన దాసులాగా మేము జీవించాలా అతన్ని మీ ప్రేమను పంచేవర్లాగా మేము జీవించాలా ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ వైరస్ మరీ భయంకరంగా విజృంభిస్తుంది ఎన్నో కేసులు వస్తున్నాయి రోజు రోజు అయినా కానీ ప్రభావం ముందుగానే చెప్పిన ప్రభు ఇవన్నీ జరుగుతాయి మేము భయపడతలేము ప్రభా కానీ గొప్ప జనం అందరు ఇరిగిపోయింది ప్రభావ గొప్ప జనం అక్కడ చెక్కబడింది ప్రభా తండ్రి ఆ గుంపులో నుంచి వాళ్ళు బయట తీసుకొని రావాల ప్రభా లక్ష్యా గుంపులో చిన్న గుంపులకు తీసుకొని రావాలా ప్రభా ఓ ప్రభా భయంకరంగా ప్రభా లోకం తయారైతుంది ప్రభావ దుష్టుడు ప్రభావ టెక్నాలజీ రూపంలో మనుషులు పనిచేస్తున్నారు ఎవరు కూడా గ్రహించలేసి పిల్లలున్నారు ప్రభా కానీ మీరు మీ యొక్క ఆత్మధర్మ మీరు భయపరుస్తున్నారు ఆ వివేచన వరాన్ని మీరు మాకు అనుగ్రహించి అన్నారు ప్రభా తండ్రి ఇస్తే ప్రభావ వాటి నుంచి మేము ఎట్లా ప్రార్థన చేయాలనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ఈ యొక్క యొక్క విధానం ప్రభావ అన్ని ప్రకటించాలా ఓ ప్రభా క్రియ రూపకంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ జీతాలు ప్రభావ కాపాడుకోవాలి ఎందుకు ప్రభావ ఓ దేవా మీరే సాయపడమని ప్రాధిశ ఎట్లా మేము ప్రకటించాలా జ్ఞానం అనుగ్రహించండి ఓ ప్రభావ ఎట్లా సువార్థ ప్రకటించాలా ప్రభు రకరకాల మనుషులతో ఓ ప్రభు ఎట్లా మేము ప్రకటించాల మీకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి గొప్ప దేవ నీకే స్థుర స్తోనే గొప్ప దేవ ఈ మీరే మాకు సాయకులు నడిపించండి ఓ ప్రభా పత్తి మీరు కాచి కాపాడమని ప్రాధిస్ వైరస్పతి ప్రభు మీరు స్వస్థపచ్చని ప్రభావ ఆ కలువరి స్త్రీలో మీరు పొందిన గాయాల స్వచ్ఛత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ స్వస్థతని అనుగరించమని ప్రార్థిష్టం స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభావ ఆయన వ్యాక్సిన్ కాదు ప్రభా మనుషులంతా వ్యాక్సిన్ కోసం కనిపెడుతున్నారు ప్రభా అది ఎంతో భయంకరమైన ప్రభావం తెలిసిన స్థితిలో ఉన్నారు కాబట్టి మాకు చూపించినారు కాబట్టి మేము త్వరగా ప్రభావ వాటి నుంచి మనుషులకు విడుదల కల్పించాలా ఓ ప్రభు ఈ సత్యం అనేకలు ప్రేమతో ధైర్యంగా విశ్వాసంతో మేము ప్రకటించాలా అనేక మీకు చెంతకు నడిపించాలా అలాంటి సేవ చిత్రం అందరూ నడిపించమని ప్రార్థిష్టం మీకు దినంతా మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహించి నడిపించండి చేసే ప్రతి పని వాళ్ళ అంతలో ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపించండి ప్రభావ నా తన ప్రతి దాంట్లో ప్రభావ నిన్ను మేము మహమపరచాలా ప్రభావ నీకు మహమకరంగా మేము జీవించాలా నీకు అంగీకారంగా మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా నా తన మా చూపులు మా తలంపులు మా ఆలోచన సమస్త మీ ఆత్మ ధర్మం నడిపించమని ప్రా పరిశుద్ధ ఆత్మ నడిపించి నిత్యం నా దేవ నా ప్రభా నీకు గొప్ప దేవ నా తండ్రి మార్త్రదర్ మీకు సంపూర్ణ స్వస్థత సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తాను ఏ సుకరిస్తూ పరిశుద్ధం నామమున స్వస్పచని మహిమనందని ప్రభు ఆ బిడ్డ చుట్టూ అగ్ని కంచేసి మీరు తూతల కానీ సంపూర్ణంగా హీలింగ్ దయచేస్తాం తల్లిదండ్రులు మీరు బలపర్చని విశ్వాసాన్ని నడిపించండి ఆ రీతిగా అరుణ్ బ్రదర్ కూడా సంపూర్ణ స్వస్థత దయచేస్తుంది ఆ బ్రెయిన్ అరుణ్ యొక్క బ్రెయిన్ ఏస్తున్నాను ఆజ్ఞాపిస్తున్నా సంపూర్ణంగా నువ్వు రెస్టోర్ కావాలా నువ్వు ఆటంకపరచడానికి ఏ సుకరిస్తానని ఆజ్ఞాపిస్తూ రెస్టోర్ కావాలా బాడీలో ప్రతి అవయవాలరా సంపూర్ణంగా రెస్టోర్ కావాలా మీరు ఫంక్షన్ సంపూర్ణంగా నార్మల్ పొజిషన్ రావాలా ఏ సుక్రీస్తున్న నామలో నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ అవయవాలను పట్టిపిస్తున్న ప్రతి అనారోగ్యాన్ని ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బాక్టీరియాని ఏసుక్రీస్తున్న తగ్గిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏ సుక్రీస్తున్నాము సంపూర్ణమైన విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామన ప్రభావం స్వస్థపత్యం మహమైనా ఉందని ప్రభావ తల్లిదండ్రులు మీరు బలపరచని స్థితిపత్యం మీకు సాశన పెట్టుకోని ప్రభావ గ్రూపులో ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్ వాళ్ళ కుటుంబాలు పోషించని దీవించని ప్రభావ నూతనంగా మీరు అభిషేకించిన ప్రభావ సేవ జీవితం పరిచర్య ఆస్వాదించ సేవలు బలంగా మీరు అభిషేకించి వాడుకోని ప్రభావ అనేకమైన గూఢమైన సంగతులు రహస్యమైన సంగతులు మాకు బయలుపరచండి ప్రభావ అది మేము వెతుక్కోాల ప్రభావ జె ఫనీలాగా మేము ఉండాల ప్రభా రహస్య స్థలం వాటిని బయటికి తీసుకొని రావాలా మనుషులకు చూపించాలా ఓ ప్రభా మీరే సర్వశక్తి గల దేవుడని మీకు మర్మాలను ప్రభా మీ ఓ ప్రభ ప్రణాళిక మీ సంకల్పం నెరవేర్చేవారి ఉండాలి ప్రభావ బలమైన సాధన మిమ్మల్ని మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిష్టమైన దుష్టులకు వ్యతిరేకమైన పక్షం ఎవరు నిలబడతాం మీరు అన్నారు ప్రభావ ఇతన గారు దావిద్రాజు అంటాను కానీ మేము నిలబడతాం ప్రభా అయినా ప్రభా పాత నిబంధన కాల ప్రభావం ఓ ప్రభా ప్రార్థనకు అడ్డు అడ్డుకో ప్రభా మీ ప్రభా ప్రార్థన చేస్తుంటే ప్రభావ ఒక గాపురీలు దూర ప్రభావ సమాచారం చేస్తున్నప్పుడు సైతాన్ని అడ్డగించడు ప్రభావ కానీ వాడు అడ్డగించినప్పుడు ప్రభావ మీకాల దూత వచ్చి వాడిని వాడిని ఎదిరించుడు ప్రభావం గద్దించిన వాడి మీద విజయం పొందిండు దాని వీళ్ళకి జవాబు ఇచ్చింది కొత్త నిబంధన కాలంలో ప్రభావ వాడు ఇంకా వేరే వేరే పనిచేస్తున్న ప్రభావ వాడిని అడ్డగించాలంటే ప్రభావ మేమే ఆ దూతలగా మమ్మల్ని తయారు ఓ ప్రభా తండ్రి యా మాల దూత ఎదురుగా పాత నిబంధన కాలంలో సైతాన్ని అడ్డగించిండు వాడిని ఎదిరించు వాడి మీద విజయం పొందిడు ఈ నూతన నిబంధన కాలంలో మీరు మమ్మల్ని దూతలుగా పెట్టుకున్నారు శత్రు బలం మీద మాకు అధికారం ఇచ్చిన ప్రభావ వాడిని తొక్క శక్తిని అనుగ్రహించండి వంద ప్రభావస్ థ్యాంక్ యూ లార్డ్ వారు ప్రభా గొప్ప మేము అడ్డగించాలా ప్రభా పోతే వాళ్ళు పడుకోవడం అడ్డగించాలి వాడిని మీరు విజయం పొందవాలి ఓ ప్రభావిత రాజ్యాన్ని కూలదోసాలు ప్రభావ మీ రాజ్యాన్ని కట్టబడాలా వాళ్ళు ఆ బంధకాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొని అలాంటి నూతనమైన అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించి నా తండ్రి నా దేవానికి వంద రాకరింది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా నేను సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి వార్త ప్రకటించాలా అనేకులు శిష్యులుగా చేయాలి ప్రభ అలాంటి సేవా జీతాలు మమ్మల్ని నడిపించి ఇక మీటింగ్ అంతట్లో ప్రభా మీరే ఆధిపత్యం నుంచి నడిపించాలని నీకు వందాలి ప్రభా నీకే కృతజ్ఞతలు స్వత్రం గొప్పదేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభావన మీ రాకట్టు తొలిగింది ప్రభా మేము సిద్ధపడాలా నీకులు సిద్ధపరచాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరు నడిపించి మీ రాకలకు మమ్మల్ని అందరిని సిద్ధపరచుకోమని త్వరలో రాన్న యేసు క్రీస్తు పరిషత్ నామూన ప్రార్థించినాంతో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికి వైరస్ బాధితులకి మాల్కమ్ గారి కుటుంబానికి అరుణ్ కుటుంబానికి గ్రూప్లో ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ఆ మెయిన్ అందరు ప్రెసిడెంట్ బ్రదర్ ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ విజయవాడ ప్రెసిడెంట్ ఓకేనా బ్రదర్ ఓకే